సంకీర్తన సంఖ్య నాలుగు వందల పదిహేడు తహతహలిటికి తానే మూలముగాన సహజకున్న సంతతము సుఖము బారమైన పదివేలు పనులు గడించుకుంటే సారే సారెన లయించకపోవు తీరని ఆశోదము దేహములో నించుకుంటే ఊరూర తిప్పిదిప్పి ఒరయక మానవు ఉండి ఉండి కిందు మీదు ఉపమం చింతించుకుంటే ఉండుపో మంచము కిందనొకనూయీ కొండంత దొరతనము కోరి మీద వేసుకుంటే అండనే ఆ బహురూపము ఆడకపోదు మనసురానివైనా మంచివి చేసుకుంటే తిన తినవేమైనా ఈ పొవును తనిసి శ్రీవేంకటేశుదాసనదాసుడైతే ఎనయుచునే పనికి ఎదురే లేదు